అనేది అపూర్ష బౌల్యంగా చాలా విషమైంది ప్రత్యేకించి సమయంలో తమ దేశ మాట్లాడుతూ మత ఇష్ట వస్తా ఐదో అధ్యాయం పదవ వచ్చబడుంది మతీష్ వర్త ఐదో అధ్యాయము పదో వచ్చిన నిమిత్తము హింసించబడువారు ధన్యులు పర్లో ఒక రాజ్యం వారి నాత్తము జన్లు మిమ్మను నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఆనంది సంతో సంతోషించి ఆనందించడి పొక మందు మీ మగులు ఇలాగునా వారు మీకు పూర్వముడు ప్రవక్తను హింసించడి అబద్ధంగా చెడ్డ మాటలు పలికేటప్పుడు మీరు ధన్యులు అని చెప్పేసి ప్రభునేష్ మాట్లాడుతూ నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు నా నిమిత్తము మీద అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు చెడ్డ మాటలు పలుకుతున్నారు అబద్ధంగా పలుకుతున్నారు అబద్ధంగా పలికే చెడ్డ మాటలు కాబట్టి అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు వాస్తవానికి నీ నిజాయితీ నీ వ్యక్తిత్వంలో నిన్ను నిజాయితీని నిరూపించబడవలసిన సమయం అది ప్రత్యేకించి రెండవ కోరింత ఆరో అధ్యాయంలో గంధమిలగంటుంది మూడవ వచ్చింది మా పరిచర్య ంపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనా అభ్యంతరం ఏమీ కలుగు చేయక శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును చెరసాలలోను అల్లర్లోను ఈ ప్రజ ప్రయాసములోను జాగరములోను ఉపవాసములోను మిగిలిన ఓర్పు గలవారేమై ఎలా బ్రతికారో మనుషుడు మహాదేవుని కృపలో ప్రభా నామము నిమిత్తము మా కాబట్టి ఆ నామో నిమిత్తము హింసించబడే మనుషులు వారి పరిచర్య నిందింపబడకుండా ఉండాలి పరిచర్య నిందపాలు కాకూడదు మేము నిందపాలైతే మేము అయ్యాం కానీ మా పరిచర్య మాత్రం నిందపాలు కాకూడదు అనే విశేషమైన సమాచారం వాళ్ళ జాతీ గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది నీవు నిందపాలైనా అయిపో పరిచర్య మాత్రం నింది నిందపాలు కాకూడదు అందువల్ల మా పరిచర్య నిందపాలుకున్న నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరం ఏమీ కలుగు చేయక శ్రమల ఎందును ఇబ్బందుల కొడుతుంటే సహించుకుంటూ కాబట్టి శ్రమలో ఇబ్బందులు ఇరుకుల్లో దెబ్బల్లో చెరసాల్లో అల్లర్లలో అల్లరలు జరుగుతున్నాయి మిగులు బారి మిగలవారమై మిగులు ఓట్లకు ప్రదర్శించుతూ కాబట్టి క్రీస్యసులందు సద్భక్తితో బ్రతికితే బ్రతకల్సిన విధానం గురించి ప్రత్యేకించి మాట్లాడాడు ప్రత్యేకించి మాట్లాడు కాబట్టి ఈ గ్రామం గ్రంథమేముందంటే ప్రభు నేషన్ నా నిమిత్తంలో జన్లు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అబద్ధం చెప్పి అబద్ధంగా నీ మీద చెడ్డ మాటలు పలికారు కాబట్టి నువ్వు ధనిలో అవుతావు అప్పుడు సంతోషించే కార్యక్రమం దేనికి సంతోషించాలి సంతోషించే దేనికంటే అబద్ధంగా చెడ్డ మాటలు నా మీద పలికారు సంతోషించు నిజంగా నువ్వు నేరస్తుడవై నీ నేరాన్ని స్థాపించితే సంతోషించే పని కాదు ఒక మనిషి నేరస్తుడై నేరం మోపబెడితే సిగ్గుపడాలి సంతోషించే పని కాదు అది అందువలన ప్రభు ఏం చెప్పాడు అంటే ఆ నామని వెత్తును కేవలం నామం నిందించి హింసించితే మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పరుకుతున్నప్పుడు సంతోషించండి మీరు ధన్యుల ఇట్టారు ఆనందించండి మీరు ఆనందించడానికి కారణం ఏమంటే లాటరీ కొట్టినందుకు ఆనందించడం కాదు ఉద్యోగం వచ్చినందుకు ఆనందించడం కాదు ప్రమోషన్ వచ్చిందని ఆనందించడం కాదు లేదా లాభం లభించింది అనే దానికి ఆనందించడం కాదు ఆనందించినా ఒక విషయం అది పరిశుద్ధాత్మేందరి ఆనందమైనది కాబట్టి పరిశుద్ధాత్మేందరి ఆనందం ఏమిటి అంటే నిందించి హింసించి అబద్ధంగా నిమే చెద్ద మాటలు పలుకుతున్నప్పుడు సంతోషించి ఆనందించవలసిన సమయం అది అందామనమాట అని మాట్లాడుకుంటూ పూర్వకాల మంది ప్రవక్తలని అలాగే హింసించారు పూర్వకాల ప్రవక్తలు హింసించబడ్డారు ఏ తప్పు కోసం కాదు సత్యం చెప్పినందుకే హింసించబడ్డారు దేవుని మాటలు యథార్థంగా పలికినందుకు హింసించబడ్డారు పరమందం దేవుడు ఆయనకి సందేశం ఇస్తాడు ప్రవక్తలకు జరగబోయే కార్యక్రమాన్ని ముందుగా తెలియజేస్తుంటాడు ఆ మోసు గ్రంథము మూడో అధ్యాయము ఏడో వృక్షంలో ఏం చేస్తుంటాడంటే ఆ మోసు మూడు ఏడులో దేవుడు సంకల్పించిన దానిని తన ప్రవక్తలకు ముందుగా తెలియజేస్తాడు తన సేవకులైన తన సేవకులైన ప్రవక్తులకు దాన్ని సంకల్పించింది దేవుడు ఏం సంకల్పించాడో సంకల్పించిన దాన్ని ప్రవక్తలైన వారికి బయలుపరుస్తుంటాడు అది దేవుడిని దేవుని యొక్క పని ప్రవక్తల యొక్క ప్రవక్తలు దేవుడు తనకి బయలుపరిచిన వాటిని సంకల్పించిన దాన్ని బయలుపరుస్తుంటే ప్రభక్తుల సంగతిని తెలియజేయటం అవసరమైంటుంది దేవుడు సంకల్పించాడు ఏమి సంకల్పించాడు అంటే ఆ కాలంలో ఇర్మిన కాలంలో బబులోని యొక్క చరను సంకల్పించాడు బబులోని చరకు ఇసు ఈజ పంపించడానికి దేవుడు సంకల్పించాడు యోదాజనాన్ని బబులోని చెరగ పంపడానికి సంకల్పించి దానికి సంబంధించిన సమాచారం ప్రవక్త ఇరిమయాకు తెలియజేస్తుండేవాడు ఇరవై ఐదో అధ్యాయం ఇరిమే గ్రంథం పెద్దవశ సమాచారం రాబడుంది ఇర్మయా గ్రంథం ఇరవై అధ్యాయం పెద్ద వర్షంలో ఏముంది అంటే పరమాంద దేవుడు సంకల్పించింది ఏం సంకల్పించాడు యోధా జనాన్ని బబులోని చెరకు పంపించడానికి సంకల్పించాడు ఈ సంకల్పించిన సమాచారాన్ని ప్రవక్తను ఇన్మ్యాకు తెలియజేశాడు అందువల్ల వాస్తవానికి ఇన్మ్యాకు తెలియజేయబడిన సందేశం ఏమంటే యువత జనాంగము బబులోని చెరకు వెళ్ళిపోతారు అనే సమాచారం తెలియజేశాడు తెలియజేస్తే ఆ సందేశము రాజులకు సంతోషం కలిగించలేదు ప్రవక్తలకు అంగీకారంగా ఉండలేదు యాజకులకు ఇష్టంగా వండలా యాజికులకు ఇష్టంగా వండలేదు ప్రవక్తులకు సంతోషం కలిగించలేదు రాజులకు ఇబ్బంది కలిగేసింది అందువల్ల ఏం చేశాడు అంటే దేవుని సందేశం సత్యం మాట్లాడితే అనుకూలపు మాటలు మాట్లాడకపోతే అనుకూలపు బోధలు చేయకపోతే అను అనుకూలమైన అనుకు ఇష్టమైన మాటలు పలకపోతే పూర్వకాలపు ప్రవక్తలు హింసించబడ్డారు కాబట్టి హింసించడంలో ప్రత్యేకించి హింసించబడిన ప్రవక్తలు అనేక మంది ఉన్నారు వారిలో గ్రంథం అని తెలి విశేషంగా తెలియజేసే ప్రవక్త కూడా ఇర్మియా ఇర్మియా ప్రవక్త బహుగా హింసించబడిన ప్రవక్త ఉన్నాడు దేవుని మాటలు పరుగుతుండేవాడు పలిగితే అల్లరి లేపేవాళ్ళు ఆయన మాటలు చెప్తే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇనిమే గ్రంథం ఇరవై అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది కాబట్టి యహోవ మాట వానికి అపహాస్యం అపవాహనం కాని కాని సమాచారం ఇనిమే గ్రంథం ఇరవై అధ్యాయంలో ఏడవ శిండేలా రాబడింది చదువుతాం యహోవ నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి నీవు నన్ను చేసి గెలిస్తేవి దినమేల్లా నేను నవ్వులు పాలైపోయా ఆగేశాం దినమేలా నవ్వులు పాలు యహో మాట పలికితే నవ్వులు పాలైపోయిన మనిషి హింసించబడిన మనిషి దేవుని సందేశం చెప్తే నవ్వులు పాలు మనిషిని పెట్టుకొని అపకాశం చేసేవాళ్ళు నవ్వులు పాలైతేనే దిన యో మాట నాకు నవ్వులు పాలైతేనే నన్ను ఎగతాడ చేయదాగుదురు అంటే ఏనయనగా నేను పలుకున్నప్పుడల్లా బలత్కారం జరుగుతున్నది దోపుడు జరుగుతుందని ఎలిగిన సరి చట్టవలసి నేను పలికితే బలత్కారం జరుగుతుంది దోపుడు జరిగిపోతుంది అందువల్ల నేనేమన్నాడంటే నేను రిజైన్ చేస్తున్నానయా ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను చెప్పని రిజైన్ రిజిగ్నేషన్ లెటర్ రాసి అక్కడ పెట్టేశాడు దేవుని ఎదురు పెట్టాడు దేవుడా నీ పేరెత్తితేనే నేను నవ్వులపాలైపోతున్నా సత్యం చెప్తే మనుషులు హేళన్ చేస్తున్నారు హేళం చేస్తున్నారు కాబట్టి నేను మీకు పేరెత్తనా ఏక మీదట నిన్ను కూర్చి నేను అని తీర్మానం చేసుకొని కాగితం అక్కడ పెట్టేశాడు వెళ్ళి కూర్చున్నాడు కూర్చుంటే కూర్చుంటే నెమ్మదిగా కలిగి నెమ్మది కలిగించలా యహో పేరు ఎత్తితే అల్లరి జరుగుతోంది దూపుడు జరుగుతోంది అపకాశం జరుగుతుంది హేళం జరుగుతోంది పేరెత్తితే జరిగే కార్యక్రమం పేరెత్తకుండా ఉంటే నెమ్మదిగా ఉంటుందా బయట నెమ్మదిగానే ఉంటుంది కానీ మనిషి మనసులో అగ్నిలకు దేవుని వాక్యము లోపు ఎముకల్లో మంట పెట్టినట్టుందంట ఎముక ఎముకల్లో అగ్ని ఎవరికి ఎవరికి ఉండదు ఎముకలు అగ్ని కానీ ఇది మాకు ఎముకల్లో ముయబడిన కాల్చేస్తుంది కాల్చేస్తుంది లేదయ్యా నేను చెప్పకుండా ఉండలేను నేను ఇచ్చిన రిజగ్నేషన్ నేనే ఎంత మిత్రురా చేసుకుంటున్నా వెనక్కి తీసేసుకుంటున్నానని చెప్పని దేవునికి రిజిగ్నేషన్ లెటర్ పెట్టేసి తిరిగి వెనక తీసేసుకున్నాడు నేను నీకు మీద నేను రిజ్ రిజైన్ చేయను రిజైన్ చేయను రిజైన్ చేస్తే జరుగుద్మంటే చేయకుండా అంటే బయట బయట జరుగుతుంది చేస్తే నా లోపల జరుగుతుంది ఇబ్బంది ఉంది నీ వాక్యము నా అంతరంగంలో జరబడి అగ్నిలో మండుతా ఉంది మండుతోంది ఓర్చుకుందాం అనుకుంటున్నా ఓర్చుకుని ఓర్చుకుని కావటల్లా మాట్లాడి బయట అల్లరికైనా సిస్థితి పడతానని చెప్పేసిన ఉద్దేశంతో లోపల్లోనే ఉంచుకోలేక వాస్తవమనిషం మాట్లాడారు పూర్వకాలంలో ప్రవక్తలు జరిగిన ఇబ్బంది ఆయన వాక్యాన్ని ప్రకటన సత్యం చెబితే అబద్ధంతో ఏకీభించకపోతే అబద్ధికుల చేతి అపో అబందికులతో చేతులు కలపకపోతే వచ్చిన కార్యక్రమం ఆ రోజుల్లో పశ్యురు అనే ఒక అబద్ధ ప్రవక్త యాజకుడు ఉన్నాడు పశ్యురు అతని పేరు ఈ పశువు అనే అతడు ఇర్మియాకు ఇబ్బంది కలిగించే ఒక విశేషమైన వ్యక్తి గ్రంథం ఇలాగంట చదువుతాం ఇర్మియా గ్రంథంలో ముప్పై ఆరు అధ్యాయం ముప్పై ఆరు అధ్యాయము నాలుగవ నుండి అలా చదువుతాం నాలుగో వచ్చిన నుండియా ఇర్మియా బష్యూరు బష్యూర్ అన్న విని వినియ కనుక ఈ ప్రధాన ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగా ఈ మనుషుడు ఈ ప్రజలను నష్టం కోరుతున్న కోరువాడే కానీ క్షేమం కోరువాడు కా అబద్ధంగా చెడ్డ మాటలు ఈ మనుషుడు ఇర్మియా ఈ ప్రజలకు కీడుకోరేవాడే మేరు కోరేవాడు కాదు ఇర్మి ఆ దేవుని యొక్క సందేశం అందుకొని రాజులకు తెలియజేసే మాచారం ఏమంటే పరమన్న దేవుడు ప్రత్యేకించి తానే స్వయంగా డెబ్బై సంవత్సరాల పాటు దెబ్బనేచర్ యొక్క వశం చేయదలుచుకున్నాడు దేశాన్ని కాబట్టి డెబ్బై సంవత్సరాల పాటు ఉంటే అతనికి అతని కుమారునికి కుమారుని కుమారునికి దోశలో ఉండాలి జనం దేవుడు సంకల్పించాడు కాబట్టి మీరు బబులని రాజు నిబద్ది వశం కాండి అని చెప్తున్నాడు అలాగే నెబగద్ది చేసిన వశం కమ్మని చెప్పని యూదులు చెప్తుంటే యూతులు అనుకుంటున్నారంట ఏమంటున్నారు ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టం కలుగు చేసేవాడే కానీ మేలు కోరేవాడు కాడు అని చెప్పేశాడు అబద్ధంగా మాట్లాడుతున్నారు అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు రెండవ విశేషమైన సంగతి ఆరో వచ్చిన సమాచారం వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములో నున్న రాజకుమారుడుకు హిమల్కియా గోతి గోతులోనికి దింపెరి అందులోనికి ఇర్మియా తాళ్లతో దింపబడి దింపబడినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు బురద మాత్రమే ఉండను ఆ బురదలో ఇర్మియా దిగబడిపోయాడు హింసించటం అనకు విశేషమైన సమాచారం ఏమేట్ చేసి నేరమేమి సత్యం చెప్పడం నేరమైపోయింది మీరు క్షేమంగా ఉండాలి అంటే బొబులో రాజుని నిబంధన చేసి రోషంగా ఉండాలి లోబడి ఉండాలి దేవుడు ఇలాగ సంకల్పించాడు అని సంకల్పం చెప్తే దాన్ని అబద్ధ ప్రవక్తలు ఏం చేశాడంటే తిప్పి తిప్పి చెప్పేసి మేలు కోరత అతని కీడు కోరుతున్నాడు అని కోపం వచ్చింది అతని గోతులు దింపేశారు గోతులు దించేశాడు గోత్ర దించేసిన తర్వాత ఆ గోత్ర పరిస్థితి చాలా దారుణంగా ఉండిపోయింది అందువలన గ్రంథం తెలియజేసి ముప్పై ఏడో అధ్యాయం సమాచారం రాబడం చదువుతాం ముప్పై అధ్యాయంలో ఇర్మ్యా గ్రంథం అధిపతులు ఇర్మ్యా మీద కోపపడి అతని కొట్టి తాము బందీ గృహముగా చేసిన లేఖకుని యోనాతానింటిలో అతను బెయించిన ఇర్మయా చరసర కోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండేను పిమ్మడి రాజైన సిద్ధిగా అతన్ని రప్పించుటకు వర్తమానం పంపి అతను తని ఇంటికి పిలిపించి యహోవైద్ధుండి మాట ఏదైనా వచ్చినా అని ఇర్మయాన్ని అడుగగా నీకు బొమ్మలోని రాల్చేదికి అప్పగింపబడదు అని మాట వచ్చాను చెప్పేశాడు ఏమైనా మంచి సమాచారం నాకు నేను వినే సమాచారం ఏమైనా వచ్చిందా దేవుని దగ్గర నుండి నాకు ఇష్టమైన సమాచారం కాబట్టి వాస్తవానికి నాకు ఇష్టమైన సమాచారం నువ్వు చెప్తే నేను విడుదల చేస్తానన్నాడు ఇది మేము చెప్పాడు యహోవ యోద్ధు నుండి వచ్చిన సమాచారం ఏమంటే నీవు బొబులోని రా చేతికి అప్పగించబడతావనే సందేశం వచ్చింది మేలు సందేశం ఏమి రాలేదు కీడనే కూడి వచ్చింది కాబట్టి వాస్తవానికి ఏం చేశారు రెండు తిరిగి గుత్తులు వేసి గోత్రలో చచ్చిపోతాడనే సమాచారం తెలిసిన తర్వాత అతను దరి బయటికి లాకటానికి చాలా ఇబ్బంది పడ్డారు బాగా చిరిగిపోయిన చీంపెరి గుడ్డలను తీసుకొచ్చి కట్టేసి అతన్ని కిందకి దించేసి వాటి మీద మెల్లమెల్లగా బయటకెక్కించారు నేను చేసిన పాపమేమి అని అడిగితే సమాధానం ఎవరు చూసి హింసించడం అనేది ఒక విశేషమైన సమాచారం అందులో విశేషంగా యోధ రాజైన యోహాయాకి ము అనే అతడు మంట దగ్గర కూర్చున్నాడు అది శీతాకాలం అంటే శీతాకాలంలో రాజులు కుంబడి ఎదురు కూర్చుంటారు సరి కాల్చుకోవటానికి రాజు కూడా శీతాకాలంలో కుంపడు ఎదురు కూర్చున్నాడు రాజు ఎనిమి గ్రంథాన్ని తెప్పించాడు తెప్పించేసి షాపుతో కోసి కుంపుట్లో వేసేసాడు కాలిపోయింది ఎనిమిది గ్రంథాన్ని కాల్చివేసిన ఒక విశేషమైన గవర్నమెంట్ సమాజం జరుగుతుంది గ్రంథంలో రమణ చదువుతాం ముప్పై ఆరో అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చింది తొమ్మిదవ మాంసం అన రాజు శీతాకాలం నగర్లో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపుటలో అగ్ని రఘుడుచుండను యహూది మూడు నాలుగు పుటలు చదివిన తర్వాత రాజు చే రాజు చాకుతో దాన్ని కోసి కుంపుడుల వేగ ఆ కుంపుడున్న అగ్ని చేత అతి బుత్తిగా కాలిపోయాను రాజైన రాజైనను ఈ మాటలో విని విని వినడం అంత సేవకులైనా ఎవరైనానూ భయపడలేదు తన బట్టలు చింపుకోలేదు చెప్పేసే సమాచారం కాబట్టి వాస్తవానికి హింసించటం అనే ఒక విశేషమైన సమాచారం పూర్వకాలపు ప్రవక్తని ఈ విధంగానే హింసించారు అబద్ధంగా చెడ్డ మాటలు పొలికిట పొలికి హింసించటం జరిగింది విశేషమైన సమాచారం ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అంటే కెపోసుల బోధకు భిన్నమైన బోధ చేస్తూ సత్యాన్ని సత్యానికి ఎదురెక్కిస్తూ వాస్తవానికి సత్య సంబంధాలు హింసించే కార్యక్రమం కొనసాగుతూ ఉన్నా ఈ దినాలివి దినాలివి కాబట్టి ఏం చెప్తున్నాడు అంటే జన్లు మీద మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలలో మీరు సంతోషించి ఆనందించండి అని చెప్పేసి ప్రత్యేకించి ఎనిమియాకి ఎంత గది పట్టిందంటే గోతుల వేవడి బురదలు కూరుకొని పోయి భోజనం లేక బలమైన మాడే పరిస్థితులు కొనసాగుతున్నాయి కొనసాగుతున్నప్పుడు ఇనిమికి సమాచారం ముప్పై అధ్యాయము ఐదో విషయంలో రాబడు చదువుతాం ఎనిమియా బారుకొను ఇలాగో అగ్నయించను నేను ఈ హోమ రాకుండా నిర్బంధింపబడితేనే ఏమియా కనీసం దేవుని మందిరంలో కలటానికి వెళ్ళేని పరిస్థితి ఏమియా దేవుని మందిరానికి వెళ్ళకూడదు ఏడకూడదు దేవుని మందిరానికి వెళ్ళిపోతే ఆ కూడొచ్చిన మనుషులతో సత్యం మాట్లాడతాడు కాబట్టి అతను దేవుని మందిరానికి వెడకూడదని బ్యాన్ చేసి కాబట్టి బారుకుని పంపించేసి అక్కడ తన గంధుల రామండ సమాచారం వాడికి విఫలంచడానికి ఏర్పాట్లు జరిగే విశేషించి జన్లు మిమ్మల్ని నిందించి హింసించి మే మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి ఎందుకంటే పూర్వకాల మందు ప్రవక్తలు కూడా ఇలాగే జరిగింది జరిగింది మీకు మీకు జరిగేది వింత కాదు ఇప్పుడు ప్రత్యేకించి సత్యం కొరకు హింసించబడే మనుషులు కొత్త పరిస్థితులు ఎదుర్కోవటం లేదు అబద్ధంగా నీ మాటలు చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు నీ కొత్త ఏర్పాటును ఎదుర్కోవటల్లా ఎదుర్కోవటలా పూర్వమంత జరిగిన కార్యక్రమమే ఇది ఇది జరిగింది నీతి కొరకు హింసించబడేవాళ్ళ నీతి కొరకు ఆకలి తప్పుడు ఒక ప్రక్కన ఉంటుంటే నీతి కొరకు హింసించబడటం మరొక ప్రక్కన జరుగుతుంది లేదు జరుగుతున్న విశేషమైన కార్యక్రమం ఇది తెలియ దేవుని మందిరానికి వెళ్ళడానికి పాపం చేశాడా కాదు దేవుని మందిని కడకూడదు నువ్వు గోతల ఉండాలి చరసాల్లో ఉండాలి నీ ప్రాణం ఇక్కడ పోవాలి కూడా మాట్లాడు వాస్తవానికి ఏం జరుగుతుందంటే పూర్వకాల ప్రజలకు దేవుని ప్రజలు ప్రవక్తలకు పూర్వకాల మందు చేశారు అబద్ధ ప్రవక్తలలాగా చేశారు యాజకులలా చేశారు ప్రజలు ఇలా చేశారు శిక్ష విధించేశారు కాబట్టి ఈ రోజున నిందించడం హింసించడం అబద్ధమైన చట్ట మాటలు పలకటం అనే ఒక విశేషమైన సమాచారం మీరు ఆలోచన చేస్తే నిందింపబడిన అపురుషులకు అనుభవాన్ని మనం చదువుతాం గ్రంథం రెండో కోసం ఇలా రాబడి ఉంది నిందింపబడి కూడా దూషం ఏం జరుగుతుందో విశేషించ సమాచారం రాబడింది రెండో కోరింతి దేవుని గ్రంథంలో ఒక డైరెక్షన్ ప్రత్యేకించి మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలో నాయన అభ్యంతరమేమీ కలుగు చేయక శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును ఈ దెబ్బల్లోను చర్చల్లోను అల్లల్లోను ప్రయాసంలోను జాగరములోను ఉపవాసములోను మిగిలి ఓర్ము ఎక్కడ ఓర్పు నీకు ఓర్పు ఎక్కడ కావాలి దేనికి ఓర్చుకోవాలి దేనికి ఓడ్చుకోవాలి కాబట్టి ఓడ్చుకునే స్థలం గురించి ప్రత్యేకించి మాట్లాడుతూ సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి హింస కాబట్టి ఓడ్చుకోవాల్సిన సమస్య గురించి మాట్లాడుతూ నీ పరిచర్య మాత్రం జాగ్రత్తగా నిందింపబడుకు ఉండాలి అప్పుడు అసలు బోధ ఏ విధమైన ఎంతకు గురి కాకుండా దాన్ని ప్రత్యేకించి ఉండాల్సి ఉండాల్సిన అవసరం ఉంటుంది దెబ్బలలోను చెరసాల్లోనూ ఇరుకుల్లోను అల్లరిలోను ప్రయాసంలోను జాగ్రమల్లోను పవిత్రతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతంతోనూ దయతోనూ పరిశుద్ధాత్మను నిష్క్రిపడం ప్రేమతోను సత్యము చెప్పు వలన వలనను దేవుని బలము వన్నాను కుడియడం నీతి ఆయుధములు కలిగి ఘనత అఘనత గణతం అన్నాను సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమైంది అన్ని స్థితుల్లో మేమే మేము పిలుచుకొని చున్నాం మోసగాండ్రమైనట్టుండి మేము కాదు మోసగాళ్ళాన్ని చిత్రిస్తున్నారు మోసగాళ్ళమైనటుండి సత్యవంతులం తెలియబడిన వారమైనటువంటి బాగా తెలియబడినవారు చనిపోతున్నటుండి ఇదిగో బ్రతుకుచున్నవారు శిక్షింపబడిన వారమైనటుండి చంపబడిన వారు దుఃఖపడిన వారమైనటుండి చంపబడిన ఎల్లప్పుడూ సంతోషించేవారు దరి దరిద్రమైనటువంటి అనేకులు ఐశ్వర్యం కలిగించే వారము ఏమీ లేనివారుమైనటువంటి సమస్తమును కలిగిన వారు కాబట్టి వాస్తవానికి పరమదేవుడు కోరుకునే విధానం నీ పరిచర్య నీ వ్యక్తిత్వం రెండు లేకపోతే నువ్వు జాగ్రత్త ఉండాల్సిన అవసరం నీ పరిచర్య నిందింపబడని పరిచర్యగా నీ వ్యక్తిత్వము లోపం లేని వ్యక్తిత్వంగా జీవితం కొనసాగించుకోవటం దేవుని సంకల్పం బాగపడుతుంది అందువల్ల ఏం చేశాడంటే మోసకాండగా కనపెడుతున్న మనుషులకి మేము మోసకాండం కాదు సత్యవంతులం తెలియబండి వారమైనటుండి బాగా తెలియబండి వారం చనిపోరమైనటువంటిది వారు బ్రతుకుతున్నవారు శడు వారు మాడ వారు ఎల్లప్పుడూ సంతోషించేవారు దుఃఖపండు వారమైనటువంటి ఎల్లప్పుడు సంతోషించేవారు దరిద్రుల పైన అనేకుల ఐశ్వర్యలను కలిగించేవారు ఏమీ లేని వారమైనటువంటి సమస్తముని కలిగినవారు అందువల్ల వాస్తవానికి ఏం జరగాలి అంటే మీ పనిచేత అపరుషుల యొక్క బోధ నీ సువార్థ కార్యక్రమం నీ జీవన శైలి దానికి సంబంధించిన జీవనశైలి రకరకాలైన శిడిగుండాలకు ఎదురు ఎదురు దెబ్బలకు ఎదురవుతున్నా ఎన్ని రకాలైనా ఎదురు దెబ్బలకు ఎదురవుతున్నా అది మొక్క మొక్కపోని యథార్థత కొనసాగించవలసిన అవసరం ఉండదు ఉంది సమాచారం ఎవరో ఏదో నా అన్నారు అని తోకముడుచుకొని కూర్చోవటం కాదు ఎవరో నిందిస్తున్నారని చెప్పని సర్దుకోవటం కాదు ఏదో ఇబ్బంది కలుగుతుందని దాన్ని మానుకోవటం కాదు మానుకోవటం కాదు అందువలన అపురుషుల యొక్క బోధ అనే ఒక విశేషమైన సమాచారం ఎలాంటిది అంటే అబద్ధంగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు సమాచారం అబద్ధంగా పలికేది అబద్ధంగా తేలిపోవాలి నిస్థితి సత్యవంతుడిగా జీవించే జీవితం నిలిపి నిలబడి ఉండాలి దానికోసం రాజీపడే పరిస్థితి ఏది లేకుండా పోవాల్సిన అవసరం ఉంటుంది అంటుంది అందువలన నిత్యత్వాన్ని ప్రేమించితే దేవుని కుమార్నిక సహవాసాలు నిజంగా ప్రేమించి జీవితం కొనసాగించాలనుకుంటే ఈ జీవితోధనాలు గడిచిపోయిన తర్వాత భూమి మీద ఉన్న ఏదైనా ఏ పరిస్థితి అయినా భూమి మీద కార్యక్రమం అందువల్ల భూమి మీద ఉన్న గురించి మాట్లాడినప్పుడు గ్రంథంచసే విశేషమైన సమాచారం ఏమంటే మొదటి కొన్ని పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తులందరూ నిరీక్షణం ఇచ్చిన వారి మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉండబో కాబట్టి నీ గురి ఈ జీవిత కాలానికి సంబంధించిన ఉండటం ఉండకూడదు ఉండకూడదు క్రైస్తవ జీవితం విశ్వాస యొక్క బ్రతుకు ఈ జీవిత కాలానికి సంబంధించిన మట్టిగా ఉండటం ఉండకూడదు ఉండకూడదు ఈ జీవితకాలం దాటిన తర్వాత ఉండబోయే నిత్యత్వం గురించిన ఆలోచన కలిగిన వారు పరిచర్య నిందింపబడకుండా సత్యంగా నిలబడుటానికి ఎన్ని రకాలైన నిందలు అవమానాలు దాని మీదకి వచ్చినా లేదు వ్యక్తిగతమైన జీవితం మీదకి వచ్చినా మిగిలి మిగుల ఓరిమిగల వారమై అనే ఒక విశేషమైన మిక్కుల మిగిలి ఓరిమిగలిగి ఈ జీవితకాలను కొనసాగించి ఒక విశేషమైన సమాచారం ఉంది ప్రత్యేకించి ఏపీలోకి అధ్యాయంలో గ్రంథం ఇలాగ ఉంటుంది హిబ్రిలకు పదో అధ్యాయంలో ఆయన చెప్పే సమాచారం ఏమంటే హెబ్రి పదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినా రాబడు చదువుతాం ముప్పై ఆరో వర్షంలో దానికి ప్రతిఫలంగా బహుమానం కలుగును మీరు దేవుని చిత్రం నెరవేర్చిన వారై వాగ్దాన పరమూ మీకు మీకు ఓరిమే అవసరమైనది అని చెప్పేసి ప్రత్యేకించి ఓరిమి అవసరమైంది ఓర్పు కావాలి శ్వాత పరిచర్యలో క్రైస్తవ జీవిత విశ్వాసంలో ఓర్పు అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరిగిస్తుంటుంది కానీ శరీరము దాన్ని తట్టుకోలేక ఏం చేస్తుంటుందంటే ఇబ్బంది పడుతూ ఏదో రకమైన జీవిత విధానానికి అలవాటు పరిస్థితి ఏర్పడుతుంటుంది అని మనం కాబట్టి ఒక విధంగా చూసితే ముప్పై మూడో వచ్చినండి ముప్పై రెండవ వచ్చిన అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వ దిన జ్ఞాపకం చేసుకోండి విశ్వసించిన తర్వాత శ్రమలతో కూడిన పోరాటం మీ జీవితం మీరు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్న దాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒక విధంగా చూసితే మీరు నిందలను నిందలను బాధను అనుభవించడం చేత పది మందిలో ఆరడి పెడతీ ఆరడి పెడతారు మీ బ్రతుకులు పది మందిలో అల్లరి రూపాలైంది అల్లరూపాలైంది ఆరడ కాబట్టి ఒక విధంగా చూసితే మీరు నిందలను బాధలు అనుభవించడం చేత పది మందిలో ఆరట మరి ఒక విధంగా చూసితే వాటిని అనుభవించిన వారితో కూడా పాలివారైతే ఏది అనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు అతి శ్రేష్టమైన మనది స్థిరమైనది అయిన శ్వాస ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు మీ సంతోషంతో ఒప్పుకొండ ఆస్తి కోల్పోయే పరిస్థితి ఫిబ్రిలు ఆస్తి కోల్పోయే పరిస్థితి ఎదుర్కొన్నారు తాము సంపాదించుకున్న సంపాదన ఆస్తి కొల్ల కొట్టుకొని పోతుంటే కోల్పోయేదానికి వరకు కోల్చుకున్నారు చెప్పేసి సమాచారం చెప్పేసి ఒక విధంగా చూస్తే నిందలు అవమానాలు అవహరించడానికి ఆ పది మందిలో ఆరణ పెడితేనే మరొక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో కూడా పాలువారు అలా బాలరైతి ఏలయనగా మీరు ఖైదులు కరుణించి మీకు అతి శ్రహస్యమైంది స్థిరమైంది ఈ జీవితకాలం మట్టికే కాదు స్థిరమైనది శాశ్వతమైన శ్వాస్యం ఉంది మీకు శ్వాస్యం అంటే తండ్రి ఆస్తిలో భాగస్వాములై ఉండి ఉండే పరిస్థితి కాబట్టి మరొకడు ఏం చేశాడు అంటే ఈ భూమి మీద జీవించే కాలంలో ఈ జీవితకాలం మట్టికే క్రీస్తున్న కాదు వాస్తవంగా ఈ జీవిత కాలంలో గురించిన ఆలోచన భావన కలిగి ఏ నష్టమైనా అనుభవించడానికి సిద్ధపడ్డ పరిస్థితి కావలసిన అవసరం ఉంటుంది పది మందిలో ఆదరపడ్డారు మీ గురించి పది మంది మాట్లాడుకున్నారు వాళ్ళు అటు వాళ్ళు ఇటువంటి వాళ్ళు మాట్లాడుకున్నారు ఆలడి పరిస్థితి ఖైదలో ఉన్న వారిని కనుకరించి వారికి సహాయం చేస్తున్నారు వారిని దర్శించగలిపోయారు మరొక విధంగా చూస్తే పరిస్థితి ఎలాగుంది అలాగ ఉన్నా మీ ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ ఉంది తండ్రి ఇంట తండ్రి ఇంటి కొరకు ప్రాకులాడే మనుషులు ఈ జీవితకాలం మట్టుకు ఆలోచన చేసే మనుషులు కా అందుకనే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతున్నారు సమాచారం తెలియజేస్తున్నాడు తండ్రింటిని కూర్చిన ఆసక్తి ప్రభు నేసను తండ్రిని కూర్చిన ఆసక్తి భక్షించింది ఆయన భక్షించింది వాస్తవానికి ఆ తండ్రింటిని కూర్చిన ఆసక్తి ఫిబ్రైలోనూ ఏం చేసిందంటే పది మందిలో ఆడపడిన ఇబ్బంది అనుభవించిన ఖైదులో ఉన్న వారిని కరికరించిన తను ఆస్తిని కోల్పోవటానికి ఇష్టపడినా అక్కడికి వెళ్ళేటప్పుడుకి మనుషులు ఎలాగేస్తారు ఆస్తిని కోల్పోవటమా కోల్పోవటానికి ఇష్టపడ్డారు అని చెప్పేశారు కాబట్టి కారణంలో ఇక్కడ కనపడినప్పుడు చెప్పే సమాచారం ఏమంటే నీకు స్థిరమైనది మరి శాశ్వతమైన స్వాస్థ్యమో తండ్రింటిలో ఉన్నది అనే భావన కలిగి ఈ జీవితము పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది అవసరం ఉంటుంది ఈ జీవితాన్ని ఎదుర్కోవాల్సిన విధానం ఏమంటే ఏమంటే నీ శోధను ఎదుర్కొన్నా నీ శ్రమను ఎదుర్కొన్నా నీ ఎదుర్కొన్నా అవమానాన్ని ఎదుర్కొన్నా నీవు ఎదుర్కొన్న పరిస్థితి ఏదైనా సరే దాని వెనక నీ తండ్రి యొక్క శ్వాస్యం నీకున్నది అనే ఒక విశ్వాస విశ్వాసంతో జీవితంలో ప్రతిదాన్ని సహించ సహించగలుగుతుంటాం సహింపు ఎక్కడ నేర్చుకుంటామంటే తండ్రి ఇంటిని కూర్చిన ఆలోచన ఏ దేన్నైనా సహించడానికి వీలుంటుంది దేన్ని నష్టపో నష్టంగా ఎంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది తండ్రి ఇంటిని గుర్చిన ఆలోచన శాశ్వతమైన జీవితాన్ని గురించిన ఆలోచన నిత్యత్వాన్ని గురించిన ఆలోచన నేన్నైనా నష్టపోతే నష్టపోతాం అది వేరే సంగతి కాబట్టి వాస్తవం ఏం చెప్తున్నాడు అంటే గ్రంథంలో ఉన్న విశేషమైన సమాచారం ఉంది ఈ జీవితం కన్న మట్టికి మనం మనుషులందరికంటే దౌర్భాగ్యం వాస్తవమే కానీ ఈ జీవితం మట్టుగా క్రీస్తుంద విశ్వాసం పరిమితైంది కాదు కాదు అన్నోన్న హెమ్రిలు ఏం చేశారంటే ఎదుర్కొనే పరిస్థితులు ఎదుర్కొన్నారు చివరికి తమ ఆస్తును సైతము కోల్పోవటానికి వెనుకాడలా వెనుకాడ అరే భూమి మీద కంటికి కనిపించే ఆస్తి ఒక రూపమైన స్వాధన ఆ శ్వాధనలో మనుషులు పడిపోయి దానికోసం పెనుగలాడి పోట్లాడి కోర్టులకు పోయి కోరిని చెప్పారు బోల్ రమేషణ అందువలన చెప్పే సమాచారం ఏమంటే నీ జీవితకాలం మట్టికే కాదు క్రీస్తునందు నీకుండే నిరీక్షణకు హద్దులు లేవు మనకి పరిభుభూ సమర్థం సమాచారం కాదు అందువలన హింస ఎందుకు దేవుడు అంగీ ప్యాకెట్ చేయించేటంటే అనేక దీవెనలతో పాటు దీపెనలు మాత్రమే ఇవ్వలేదు ఇవ్వలేదు దీవ్లతో కూడి కూడిన ఆ బిలో ఆ బహుమానంలో హింస కూడా తొడిగేసి ఇచ్చేశాడు హింస కూడా ఇచ్చేస్తాడు అనుమణ పరిస్థితి ఇది హింసలతో పాటు అని ప్రభునేసి తెలియజేసిన విశేషమైన సమాచారం క్రిస్టియన్స్లందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు అందరూ హింస పొందుతారు హింస పొందుతూ అంటే ఏ రూపంగా పొందుతారు ప్రక్కన ఉండే అబద్ధ ప్రవక్తల ద్వారా ఇరిమే పొందినట్టు రాజుకు అనుకూలమైన సందేశం చెప్పలేదు కాబట్టి రాజుల జత హింసించబడినట్టు ప్రజలు ఇష్టం ఇష్టమైన సందేశం చెప్పలేదు కాబట్టి ప్రజల జత హింసించబడినట్టు అనేక రకాలుగా ఇరిమే హింసించబడినాడు అద్వారి ప్రభుత్వం చెప్తున్నాడు పూర్వకాల మంది ప్రవక్తలని ప్రజలు ఇలాగే హింసించారు హింసించారు తమకు అనుకూలమైన మాటలు చెప్పలేదని హింసించారు తమ నష్టపోతారని చెప్పినందుకు హింసించారు పర రాజుకులు లోబడి ఉండమని చెప్పినందుకు హింసించారు వాస్తవాలు చెప్పింది వాస్తవాలే వాస్తవాలు అయినా మాకు అనుకూలమైన వాస్తవాలు చెప్పలేదు ఏమి అది తప్పు చెడ్డ మాటలు మలుపుతున్నాడని చెప్పేసి మాట్లాడుతున్న కార్యక్రమం జరిగిన కార్య సమాచారం అది అందువల్ల వాస్తవ సమాచారం ఏమంటే క్రీస్తియాసులందరూ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించావంటే ఈ జీవిత విధానంలో నడిచిపోతుండాలి జీవిత విధానంలో నడిచిపోయేటప్పుడు ఎదురయ్యే ప్రతి విధమైన సంగతి గురించి గ్రంథం మాట్లాడింది ఎలాంటి పరిస్థితి ఎదురు ఎదుర్కొంటావు ఎదుర్కొంటాం సమాచారం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్దంగా చెడ్ల మాటలు పలుకుతారు ఇది దారికుండా వెళ్లే పరిస్థితి ఇది ఈ దారిలో ఇవి ఇలాంటివి ఉంటాయి కృష్ణ మార్గంలో నువ్వు నడుస్తుంటే ఎదురయ్యే పరిస్థితులు ఎలాంటివి ఆ సమస్యలు ఎలాంటివి వస్తాయి అది రోజా పూల పాన్పు కాదు వాస్తవానికి కృష్ణపూర్లను అనుసరించి నడవటం అనేది రోజ మీద పండు పనుండటం కాదు హంసతూలిక పాన్పు కాదు హంసతూలి పాన్పు కాదు హంసతూలిక పాన్పు అంటే హంసలు రెక్కల్లో రొచ్చిన ఈకలతో పాన్పు తయారు చేస్తారు బెడ్ తయారు చేస్తారు అది మీరు ఎప్పుడైనా చూచారా లేదో నాకు తెలియదు కానీ నేను చూసిన సమాచారం మీకు తెలియజేస్తున్నా బహు బలేం బాగుంటుంది వాస్తవానికి తాకితేనే అద్భుతంగా ఉంటుంది ప్రత్యేకించి హంసత్రి అలాంటి పాన్పు కాదు ఇది కాబట్టి వాస్తవానికి ఇది దారిలో ఏముంటాయి అంటే చెప్పాడు ప్రత్యేకించి ఈ దారిలో మీరు మాత్రమే కాదు పూర్వకాల ప్రవక్తలు కూడా ఈ దారిలో నడిచిపోయిన వారు నడిచిపోయిన వారు ప్రతివాడు ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉని ఉన్నారు మీరు పక్కదారి పట్టుకుని పట్టుకొని తలుచుకుంటే పక్కదారిలో ఇది ఉండకపోవచ్చు కాబట్టి అపోర్షుల అమూల్యమైన విశ్వాస మార్గంలో మీరు నడుస్తుంటే ఉండే సహజమైన కార్యక్రమాలు ఇవి క్రీస్తు యస్ అందరూ సద్భక్తుల ఉద్దేశించితే ఆ బ్రతికే ప్రతి వారు హింస పొందుతారు అనేది ఒక భయము గ్రంథం యొక్క సత్యమైనది అందువల్ల చెప్పాడు ప్రభునేష్ నా నిమిత్తము జన్లు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలు పడుకుంది సత్యం చెప్తే ఇబ్బంది లేదు సత్యం చెప్పేవారు నువ్వు నేరస్తుడు అనుకో నేరస్తుడు అయినా నిన్ను కూర్చి నేర సత్యమే చెప్పారు అనుకో దాంట్లో పెద్ద విశేషమైన సమాచారం మేము అడుగున సహించితే అబద్ధంగా చెడ్డ మాట్లాడాల పలుకున్నప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించండి పర్లోక మంది మీ ఫలం అధికమవుతుంది పూర్వకాల ప్రవక్తలకు వీళ్ళకే చేశారు వాళ్ళు అని చెప్పేసి మార్చారు పూర్వకాల ప్రవక్తలు జరిగిన కార్యక్రమం నీకు జరిగితే ఆశ్చర్యపడాల్సిన ఉండదు కాబట్టి క్రీస్ అంశం సద్భక్తితో ఉద్దేశించితే ఈ మార్గంలో ఉండే పరిస్థితులు ఎలాంటివి ఇలాంటివి అది హంస తూలిగా పాన్పు కాదు కాదు కాబట్టి ఆ భూషణ భవాలు చెప్పినప్పుడు చెప్పినట్టు ఇబ్బందుల్లో శ్రమల్లో అల్లర్లో జాగరణలో కైకల మిగిలిన ఓర్ము కలవరమై ఇలాంటి పరిస్థితులు అన్ని కలిగినప్పుడు ఓర్పు చాలా ప్రాముఖ్యంగా అవసరమైంది ఓర్పు తన ఫంపు కార్యక్రమం కొనసాగిస్తున్నది ఓర్పు కలిగితే ఓర్పు ఓర్చుకునే వాడుంది ఏలు విశేషమైన సమాచారం రాబడి ఉంది రెండవ రెండవ అధ్యాయంలో ఓర్పు తన కార్యము కొనసాగిస్తుందని ఒక విశేషమైన సమాచారం రాబడు చదువుతాం రెండవ కొన్ని రెండవ తిమోతి రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిందండి ఇది నమ్మదగిన కొన్ని సంగతులు తిమోతితో మట్టినట్టున్న పోస్ట్రా పవ్లు పదకొండవ వచ్చినండి ఏమన్నా ఈ మాటలు నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా మృతుకుదము సహించిన వారమైతే సమాచారం సహించిట ఏర్పాటు చేస్తావు సహింపు మనుషులు ఒకరికే పోగొట్టుకుంటారు సహించలేదు ఒక మాటను ఒక నిందను ఒక అవమానాన్ని ఒక పరిస్థితిని సహించలేకుండా కోల్పోతు సంబంధాన్ని కోల్పోతుంటారు మనుషులు కాబట్టి సహింపు అనేది చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది క్రైస్తవ జీవితంలో అని చెప్పేది ప్రత్యేకించి ఈ మాట నమ్మదగలిది ఏదనగా మనం ఆయనతో కూడా శ్రమ పడితే శ్రమ పడితే ఆయనతో కూడా నిలబడి చేస్తాం కాబట్టి సహించిన వారమైతే సమాచారం తెలియజేసి అంత పదకొండవ వర్షంలో అందుచేత ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము చనిపోతే బ్రతుకుతాం చావుకపోతే బ్రతికే కార్యక్రమం ప్రభుత్వం పాటు చనిపోయే ఒక అనుభవాన్ని కావాల్సిన అవసరం ఉంది క్రిస్త చేసినందు క్రిసి చేసినందు చనిపోయే అనుభవం ఎలాంటిదంటే రోమిని క్లాస పత్రికలో చనిపోయే అనుభవాన్ని గురించి మాట్లాడే ప్రత్యేకించి ఆరు అధ్యాయంలో ఆరో అధ్యాయం ఆరు వర్షంలో ఏల మనం ఇకను పాపమునకు దాసులము కాకుండా కాప శరీరము నిరంతకమగున్నట్లు మనం ఆయనతో కూడా సిలివే బడ్డలు చనిపోయామని అడుగుద్దు కాబట్టి నీ ప్రాచీన స్వభావశీలమే పెడితే నీకు సహింపు వచ్చుద్ది లేకపోతే సహింపు ఉండదు ఎవడైనా ఒక మాట అన్నారు అనుకో చించుకుంటా గుంజుకుంటుంటాం దాని గురించి పెద్ద ఆలోచన చేస్తుంటాం దానికి ప్రత్యపకారం చేయాలనే ఆలోచన కనుగొండే మనుషులు చాలా పొరపాటు చేస్తున్న వారు అంటారు సహింపు లేకుండా కృపణపో మనుషునిది ఎవరో ఏదో ఒక నిన్న ఒక మాట అన్నారు తోలునాడి మాట అనంత మాత్రాలు నువ్వు ఏం చేస్తావు దాన్ని పట్టుకొని గింజుకుంటూ గింజుకుంటూ దానికి ఏదైనా ఆలోచన అవసరం ఉండదు గ్రంథం చెప్పిన సమాచారం ఇది కాబట్టి ఈ మార్గంలో ఉండే పరిస్థితి ఇలాంటిది నువ్వు వచ్చిన మార్గము నీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది క్రీస్తు చేసినందు సద్భతో బ్రతకును ఉద్దేశించడానికి మార్గంలో ప్రవేశించావు ఈ మార్గంలో ఉండే పరిస్థితుల గురించి గ్రంథంలో మాట్లాడుతున్నాడు నువ్వు ఆ మార్గంలో ప్రవేశించావా ప్రవేశించేవాడిని ధైర్యంగా చెప్పడానికి ఏం జరగాలి అంటే మొదలు ఈ కార్యక్రమం జరగాలి ఏం జరగాలంటే ఆరోక్షణలో ఇవాలి అనగా మనం ఇక ఇక మీద పాపమునకు దోషుడమే కాకుండా ప్రాచ్య ప్రామణ చేసి నిరతకమగినట్లు మనం ప్రాచీన స్వభావం కూడా ఎప్పుడైతే నీ ప్రాచీన స్వభావం సిలివేయబడిందో శిలువబడిన వెంటనే నీ దేహంలోనికి సహింపు బయలుదేరి ప్రవేశిస్తుంది హస్త ప్రవేశించది సహించడానికి మనుషులు నేర్చుకుంటాడు పాప పురుషుడు చనిపోయాడు పాప పురుషుడు చనిపోయాడు వాడు లేడికి మీదట ప్రాచీన పురుషుడు సిరిమే పడ్డాడు ప్రాచీన పురుషుడు తర్వాత ప్రాచీన స్వభావం లేదు కాబట్టి సహింపు అనేది ఆటోమేటిక్ అమ్ముతుంది లేదనుకో ప్రాచీన పురుషుడు ఉన్నాడనుకో ఎవడనేది ఒక మాట అన్నాడనుకో ఆ మాటకి ప్రతీకారం తీర్చుకోవాలి రొట్టికి రొట్టి ముక్క పెట్టాలి రెండున్నర రెండున్నర పెట్టాలి అంటే వాళ్ళు చూశారు రెండున్నర రొట్టికి రెండున్నర పెట్టాలనే ఈ భావన ఉందే అది ప్రాచీన పురుషుని యొక్క స్వభావం ప్రాచీన పురుషుని యొక్క స్వభావం అందులో ఈ మార్గంలో ఏముంది అంటే క్రీస్ యశులను సద్భక్తులు బ్రతుకునుద్దేశించితే ఈ మార్గంలో నడుస్తాం మార్గం నడిచినప్పుడు ముందుగా ఉండే పరిస్థితి ఏమంటే నీ ప్రాచీన స్వభావము శనివబడ్డ పరిస్థితి పాప మన గడు దాచుల కాకుండా ప్రాచీన సభ ఆయన పడి సెలివే పడి ఎరుగుతున్నాము ఆ తర్వాత అన్నాడు చనిపోయినవాడు పాప విముక్తుడు అని చెప్పేశాడు కాబట్టి మన క్రిష్ణ కూడా చనిపోయిన వారమైతే ఇక ప్రాచీన క్రిష్మో చనిపోడనియు మనం మన శరీరం మీద పాప బ్రికి మీద పెత్తనం లేదని ఎరుగుతాం కార్యక్రమం అందువల్ల పరిస్థితి కాబట్టి క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతకరు ముందేం జరగాలంటే నీ ప్రాచీన పురుషుడు చనిపోవాలి చనిపోవాలి సద్భక్తితో బ్రతకటానికి పునాదులివి ప్రత్యేకించి పునాది లేకుండా సద్భక్తి రాదు కాబట్టి నువ్వు ఆ జీవితం జీవించలేవు కాకపోతే వేష భక్తిని వేషధారులుగా ఉపయోగిస్తావు వేషధారిగా పైకి భక్తికాలం కలిగి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించని జీవిత విధానాన్ని కొనసాగిస్తావే తప్ప సద్భక్తితో బ్రతిక ఉద్దేశించే కార్యక్రమం కాదని అందులో దైతే మీరు నా మనం ఆలోకించి పునాదులాకి వెళ్ళిపోయి పరిస్థితి జాగ్రత్తగా మరి చాలా సంవత్సరం ఉంది సహించిన వారమైతే నీకు సహింపు ఉందా ఎవరో ఏదో మాట నిందేశాలి నీ మీద నిజం కాదు నిందేస్తే సహించే గుణం నీకుందా లేదు ప్రతి ప్రతి ఒరికీ ప్రతిఫలం తీసుకున్న భావన నీకుందా పదో ఉంటే నీ పునాదులు సరిగా లేవు అన్నమాట తెలితేటగా విశేషమైన సమాగం తెలియజేస్తున్నాడు పరిస్థితి క్రీస్తియందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించితే నీ ప్రాచీన పురుషుడు సిలివే బడ్డవాడై పాపస్వభావం రొద్దు చేయబడినదై ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం సహించిన వారమైతే వెళ్ళబాటు చేస్తామని రెండు విశేషమైన సంగతులు ఇప్పుడు అందుకని కాబట్టి రెండవ తిమ్మిది రెండవ పదకొండవ ఏముందంటే ఈ మాట నమ్మదగినది ఏమాట ఏమాట నమ్మదగిందంటే మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే అది కండిషన్ కండిషన్గా చెప్పే సమాచారం ఆ కండిషన్ అది సరి జరగకపోతే ఇది జరగలేదు అన్నమాట ఆయనతో చనిపోకపోతే ఆయనతో ఒకటి బ్రతికే విధానం లేదు కాబట్టి కృష్ణ ప్రభుత్వం సద్భక్తితో బ్రతికే ఉద్దేశానికి రాలేవు రాలేవు ఇది జరిగితే అది జరుగుతుంది ఏం జరిగితే జరుగుద్ది కృష్ణపబుతో పాటు చనిపోయిన వాడు అయితే ఆయనతో పాటు బ్రతుకుతావు ఆ తర్వాత సహించిన వాడు అయితే ఏర్పాటు చేస్తుంటాం ఇది కార్యకార్యక్రమం విశేషమైన సమాచారం అందువల్ల ఏం చెప్పాడు అంటే నీకు మరిగా శాశ్వతమైంది స్థిరమైన స్వాస్థముంది అని పెరిగి నిందల్లో ఆలడ అనిపించుతూ ముందుకు సాగుతుండగా నీకు ఓరిమి కొంచెం అవసరమంటుంది అన్నాడు ఓర్పు కలిగి జీవితం జీవించవాలి ఒక విశేషమైన సమాచారం ఈ ఓర్పు ఎంతకాలం ఎప్పుడు అంటే చెప్పే సమాచారం చెప్పేసి హెబ్రిలకు చదివాం మనం హెబ్రి పదో అధ్యాయంలో ఓర్మి యొక్క విశేషమైన గురించి మాట్లాడుతూ ఈ సమాచారం తెలియజేస్తున్నాడు ఒక విధముగా చూసితే పదో ఇరవై రెండో ముప్పై రెండో వచ్చిన ఒక విధముగా చూసితే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత పది మందిలో ఆరని పడితేరి మరి ఒక విధముగా చూసితే వాటిని అనుభవించే వారితో పాలువారైతేరి మీరు ఖైదులో ఉన్న వారిని పరిశీలి కరుణించి మీకు మరి శ్రేష్టమైంది స్థిరమైంది శ్వాస ఉన్నదని మీ ఆస్తిని సైతం కోల్పోతారు కృష్ణ సంతోషం కృష్ణ పోతే పోయింది నా ఆస్తి నాకు శాశ్వతమైన స్వరూపం ఉంది నీ దేవుని యొక్క స్వాస్థ్యం ఉంది అనే భావన సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి సంబంధించిన కార్యక్రమం ఇది కాబట్టి సద్భక్తి ఏం చేస్తుందంటే స్థిరమైన శాశ్వతమైన దేవుని స్వాస్థ్యం కొరకు ఎదురు చూసేది సద్భక్తి ఈ జీవితకాలం మట్టుకే కృష్ణ విశ్వాసం వచ్చేది సద్భక్తి కాదు కాదు నచ్చిన సమాచారం తెలియజేసిన విశేషమైన సమాచారం పూర్వకాలపు ప్రవక్తలు ఇర్మి అలాంటి దైవజనులు దేవుని మాటలు పలికితే అల్లరి గోల మనుషులు తట్టుకొని అర్థానిలో చేస్తుండేవాళ్ళు తను దేవుని మందిరంలో రానికుండా ఆటంకాలు అంటూ కలిగి చేశారు దేవుని మందిరం రాకూడదు అని చెప్పేశారు గోతుల వేశారు వేశారు గోతుల వేసినప్పుడు నీళ్లు నీళ్లు నిండిపోయినాయి బురద మాత్రమే వద్ది బురద కోతులు దింపేశారు బురద గోతులు దేసి సందేశం పంపించారు రాజుగారికి సందేశం పంపించితే రాజు చెప్పాడనే నాయన అక్కడ రొట్టెలు లేవు మనిషి చచ్చిపోతాడేమో అని అంటే అప్పుడు రాజుగారికి గోతుల నుంచి బయటకు లేవని ఎత్తేసి తీసుకొచ్చి పెట్టాడు మాకు మంచి మాటలు చెప్పాం మాకు మంచి దేవ దగ్గర నుంచి మంచి మాట ఎత్తానని చెప్పాను మంచి మాట ఏం చెప్పేదో అనేసి మీకు మీ దర్శన దర్శనం పాడైపోతుంది మీరు బబ్బులోని కడిపోతారు చెప్పేది ఎంత మంచి నా దగ్గరకు వచ్చిన దేవుని యొక్క సందేశం ఇదే కాబట్టి నేను దాన్ని రాజీపరచలేనని ఉద్దేశమైన సమాచారం తెలియజేసినట్టు జరిగేసింది అందువలన నీకు అనుకూలమైన మాటలు మాట్లాడేది దైవభక్తి సంబంధించిన కార్యక్రమం అనుకూలమైన మాటలు చెప్పనందుకు ప్రవక్తులు హింసించబడ్డారు చెరసల్లో గోతుల వేయబడ్డారు ఇబ్బంది పెట్టబడ్డారు తిండి లేని పరిస్థితుల్లో ఏమీ మడ్డారు బాధలు ఇచ్చారు కాబట్టి బ్రహ్మా ఏం చెప్తా చెప్పాడు ఏం మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకునప్పుడు మీరు ధర్ములు సంతోషించి ఆనందించండి పర్లోకులు మీ పరఫలం అయ్యే పర్లోక చూసించావా ఏం ఫలం ఈ జీవితకాలం మట్టుకే కృష్ణుని నిరీక్షించే వారి యొక్క దృష్టి అది దృక్పథం అది కాబట్టి జీవితకాలం మట్టుకే నిష్కించి నిరీక్షించే పరిస్థితి కాకుండా కృష్ణు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు శాశ్వతమైంది స్థిరమైంది స్వాశ్యమ తల్లి దగ్గర ఉన్నదని సంగతి గుర్తించిన దాని కొరకు నేన్నైనా సహించుకుంటూ ముందుకు సాగిపోయే ఒక విశేషమైన కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది నీకు సహింపలేకపోతే దేని అనుభవించేదానికి అవకాశం లేదు కాబట్టి వాస్తవానికి సమాచారం ఎన్ని రూపాలుగా ఏ ఎన్ని విధాలుగా దేవుని ప్రవక్తులు అపూరుషులైన వారు ప్రవక్తులైన వారు హింసించబడ్డారో ఎందరి చేత ఈ ఇబ్బంది అనుభవించబడ్డారో గ్రంథం చూస్తే ఆశ్చర్యమైన సగతులు జరుగుతుంటాయి నిష్కారణంగా వీరి మేము మాట్లాడుతుంటే అల్లరి నిష్కారణంగా ఇరిమియా తీసుకెళ్ళి గోతులు వేసేవాళ్ళు నిష్కారణంగా భోజనాలు అక్కడ బడి చేసేవాళ్ళు ఇరిమియాన్ని బడికి తీసుకొచ్చి తీసుకొచ్చి తీసుకొచ్చేది తీసుకొచ్చింది మీరు కాదు కళ్ళు కీడి కోసం జరిగించే కార్యక్రమాలు సద్భక్తితో బ్రతుకునుద్దేశించితే పూర్వకాల భీమ ప్రవక్తలకు కార్యక్రమాలు చేశారు మీరు మార్కంటే ప్రత్యేకమైన వాళ్ళేం కాదు కాబట్టి ఒకళ్ళు ప్రత్యేకమైన వేరే మార్గం కావాలనుకుంటే అది క్రీష్భ మార్గం కాదు అపోరు లొక్క అమూల్యమైన విశ్వాస మార్గం కాదు నీకోసం ఒక మార్గం ఆ బద్దం ప్రవక్తుల యొక్క మార్గంలో నువ్వు నడిస్తే నీకు మేలకు కలుగుద్దని చెప్పి నేను మాటలు చెప్పేసి మోసగించే అవకాశాలు ఉంటాయి ఉంటాయి పరిస్థితి ఏది ఇప్పుడు చెక్కించాయి దయతో నన్ను క్షమించండి ముగించే పోతున్నా గ్రంథం ఇలాగంటుంది ప్రభాన్ని ఏసూ మాటలు ఇలాగా నా నిమిత్తము జల్లు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికితే మీ ధన్యులు సంతోషించి ఆనందించండి అసలు మీరు సంతోషించే దానికి ఏదో లాటర్ తగిలింది కాదు ఉద్యోగం కాదు ప్రమోషన్ వచ్చింది కాదు లేకపోతే ఏదో లాభం సంపాదించామని కాదు మాస్వాళ్ళు నువ్వు సంతోషించే కార్యక్రమం గురించి మాట్లాడినప్పుడు సమాచారం చెప్పండి నువ్వు సంతోషించి సంతోషించాలి అంటే అపోసులు సంతోషించే విధానం గురించి రాబోడని చదువుతాం అపోసుల కార్యకాలను ఐదో అధ్యాయంలో అపోషల కార్యకాలను ఐదో అధ్యాయం ప్రత్యేక ఇంజిల్లా రాబడని చదువుతాం కాబట్టి సంతోషించడానికి ఏంటి మార్గం ఎందుకు సంతోషించే జనం అంటే గ్రంథం తెలియజే విశేషమైన సమాచారం రాబడింది చదువుతాం మాటలు క్షమించండి పంతొమ్మిదవత్సరంలో అందుకు పేతరు పేద వాడిని చూసి దేవుని మాటలు విరటి కంటే మీ మాటలు విరడం దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక చెప్పకం ఉండలేము అని వారు ఉత్తరించారు ప్రజలందరూ జరిగిన దాన్ని చూసి దేవుని మహింపర్చుండే కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధానం ఏదో కనుగొనడం కనుగొనలేక వారిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థత పరచబడిన వాడు అనేక మా సూచకులు ఎవరి విషయంలో జడ్జో వెనకం మేర మూడవ విడుదల నొంది తమ స్వస్థలం దగ్గరికి వెళ్లి ప్రధాన యాజకులు తమతో చెప్పిన చెప్పిన చెప్పిన మాట్లాడినని వారికి తెలియజేసి వారు విని ఏక మనిషితో దేవునికి బిగ్రగాలు కాని చెప్పేసాడు కాబట్టి పదిహేను ఐదో అధ్యాయంలో సమాచారం చదువుతాం ఐదో అధ్యాయంలో ఏసు రామ బట్టి వారు అతని మాట సమ్మతించి నలభై వచ్చినాం వారు మాటకు మాటకు సమ్మతించి అపోస్తలు పిలిపించి కొట్టించి ఏసురామమ్మను బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసరి ఆ నామము కొరకు అవమానం పొందిటకు పాత్రలమని ఎంచబడినందుకు వారు సంతోషించచ్చు సంతోషానికి కారణం ఏమంట ఆ నామంను బట్టి అవమానం పొందడానికి పాత్రలుగా ఎంచారు మాకు ఎంత భాగ్యం కలిగింది ఏ భాగ్యం కలిగింది మీకు ఏసు నామం బట్టి దెబ్బలు తినడం అని కలిగేండి అవమానపరచబడటం కలిగండి చాలు నాకు అది జీవితానికి ధనికరమైన స్థితి అని చెప్పాను ఆ డిక్లేర్ చేసిన ఒక విశేషమైన సమాచారం ఇది కాబట్టి వారు అది బట్టి సంతోషించే సమాచారం అంటే నలభై వర్షంలో వారు అతని మాటకు సమ్మతించి ఆ పోస్తులు కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామము కొరకు అవమానం పొందుటకు పోతులను ఎంచబడినందుకు వారు సంతోషించచ్చు దేనికి సంతోషించారు ఆ నామమును బట్టి అవమానం పొందటానికి పోతులు కాబట్టి వాస్తవానికి సద్భక్తితో బ్రతుకు నిర్దేశించి వారందరి హింస పొందుతులనే సూత్రాన్ని ఆ పోషలు తమ జీవిత విధానంలో స్థాపించుకుంటూ ముందుకు సాగారు ఇది వాస్తవ మనుషులు మాట్లాడారు కాబట్టి ఆ పోషల బోధలో నిలిచున్న వారు ఆ పోషణ బోధకు కట్టుబడిన వారు ఎదుర్కొనే పరిస్థితులు లేలాంటివి కాబట్టి జల్లుడు మిమ్మల్ని నిందించి హింసించి ఆ వద్దని చట్టమాటలు పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించండి పర్వకపోతే మీ పర్వక పర్వకం అధికమవుతుంది ఇప్పుడు మీ పూర్వకాలపు ప్రవక్తులకు వాళ్ళు ఇలాగే చేశారు మీకు చేయజ్లో కొంత పెద్ద విషమైన సాగితే మీరు లేదని సమాచారం తెలియజేస్తుండగా మీరు నిజంగా నిత్యత్వాన్ని ప్రేమించితే ఈ జీవితకాలం మట్టిగా కాకుండా మీ స్వాశ్యము ఉంది అనే గుర్తించి దానికోసం జీవితం బ్రతకడానికి ఉద్దేశించినట్టయితే సద్భత్యతో బ్రతక ఉద్దేశించండి హింస పొందటానికి సిద్ధపడి ఉండండి అలా చేయటకు దేవతను కృహనుమాన విశ్రం చేయను కాక నమస్కారం